నేను బయట ఉన్నా ఇక్కడ చేసిబుల్ కాదు పాట పాడాలి ప్రజల ప్రార్థన నత్తాని బ్రదర్ ఉంటారు కదా గ్లోరిసెస్ ఉంటే బ్రదర్ ప్రేయర్ చేస్తారు మీరు పాట పాడండి లేదా మీరు ప్రేయర్ చేయండి బ్రదర్ పాట పాడతారు నోటిఫికేషన్స్ పెట్టారా రికార్డింగ్ ఓకే నత్తా గ్లోరిస్టర్ మీరు ప్రేయర్ చేయండి ఒక్క నిమిషము నేను స్టార్ట్ చేస్తాను అందరికీ ఏసుక్రీస్తు పరిశుద్ధ నామంలో ఆన్లైన్ ప్రేయర్ సర్వీస్ కి ఆహ్వానము ప్రభు ఏసు కృపలో జ్ఞాపకం చేసుకుని ఈ రీతిగా దేవుడు మనల్ని సమకూర్చిన విధానం కొరకే దేవుడికి వందనాలు స్తులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాము ఈ రోజు కార్యక్రమం మనం ప్రారంభ ప్రార్థనతో ప్రారంభించుకుందాము మన మధ్యన గ్లోరీ సిస్టర్ ఉన్నారు ప్రార్థనతో ప్రారంభిస్తారు సిస్టర్ ప్రార్థించుకుందాం స్తోత్రములు ప్రేమ గల తండ్రి పరిశుద్ధుడా పరిశుద్ధ ఘనమైన ఉన్నతమైన శ్రేష్టమైన మహోన్నతమైన నామానికి కృతజ్ఞతలు స్థుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి నయన గడిచిన కాలమంతా కాచి కాపాడి మీ కృపలో భద్రపరిచిన దేవ స్థుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం నాయన ధవల వర్ణుడా రత్నవర్ణుడా అతి సుందరడా కాంక్షనీడా స్తోత్రం ఆకాశం మహాకాశములు పట్టదాలని దేవుడు ప్రభువ ఈ నామానికి మహిమ ఘనత ప్రభావాలు చెల్లిస్తున్నాం తండ్రి సాయంకాల సమయంలో మీరు మమ్మల్ని సమకూర్చి నేను గనపరచటకు నీ వాక్కులను మాకు ప్రకటించడానికి ధన్యతను బట్టి స్తోత్రం చెల్లిస్తూ ప్రభువ నా తండ్రి పాటల ద్వారా మా ప్రార్థనకు మీరు జవాబు దయచేయగల సమర్థుడ మరి యేసుక్రీస్తు నామంలో మీరే సహాయం అనుగ్రహించి వాక్యంతో మాట్లాడి ప్రభువ మా జీవితాలను మేము సరిచేసుకుని మీ సాక్షుడిగా ఉండటకు మీ ఆత్మ నడిపింపు మాకు అనుగ్రహించమని కృతజ్ఞతలు చెల్లిస్తూ వేసుక్రీస్తున్నాం తండ్రి గ్లోరీ సిస్టర్ పాట పాడతారుజులరాజు సిను రాజు సియోను రజు గృహము సియోను రాజు నాయసు పైను నా యేరుషలెము నా గృహము తల్లి గర్భము నుండి వేరు చేసి తండ్రి ఇంటి నుండి నన్ను పిలిచి తల్లి గర్భము నుండి వేరు చేసి తండ్రి ఇంటి నుండి నన్ను పిలిచి సియోను కొరకే నన్ను ఏర్పరచిన సిను రాజు నాయసు సియోను కొరకే నన్ను ఏర్పరచిన సిను రజు నాయసు రాజుల రాజుల రాజు సియోను రజు రాజుల రాజుల రా సియోను సిరారాజు సియోను రారాజు నాయేసు పైను నాయలేమునా గృహము సిర రాజు నాయసు పైను నాయలేమునా గృహము నిషేదింపబడినారయీ సింపబడినారయీ Siyonu lamu <laughs> larai, ennika leni nannu yennu konina, siyonu rara juna yeso. Ennika leni nannu yennu konina, siyonu rara juna yeso. Raju la raju la raju... siyonu rarajon siyonu rarajon siyonu rarajon a yesu painunna erushaleemu na grohamu siyonu rarajon a yesu painunna erushaleemu na grohamu hallelujah praise akka thank you akka praise the lord thank you sister ప్రభు అయేసుక్రీస్తు నామంలో ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక వందన చెల్లిస్తున్నాను ఈ యొక్క సాయంత్ర కాలం దేవుడి నాకు ఇచ్చిన ధన్యత కొరకై ఆయనకే వేలాది వేల స్తులు కృతజ్ఞత స్తోత్రములు ఈ సాయంకాలం మనము ప్రభు ఆరాధనలో పాల్గొంటున్నాము ఈ ఆరాధనలో ఈరోజు నేను తీసుకున్నటువంటి మూల వాక్యము మూలవాక్యము వాక్య పరిచర్యను జరిగిస్తుండగా దేవుడే సహాయం చేయాల పరిశుద్ధాత్మ నడిపింపు కోసం ఒక నిమిషం ప్రార్థన చేసుకుందాం పరిశుద్ధుడైన యేసుక్రీస్తు నామంలో ప్రతి ఒక్కరికి వందనాలు ఆ దేవుడు దేవుడికే వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను మూల ఏంటంటే ఆ లూకాసు వార్త తొమ్మిదవ అధ్యాయము యాభై ఐదవ వచనం లూకాసు వార్త తొమ్మిదవ అధ్యాయము యాబై ఐదవ వచనం యాభై ఐదవ వచనం ప్రార్థన చేసుకుందాం పరిశుద్ధుడవు మహాగనుడవు సర్వశక్తి మంతుడవు సర్వోన్నతుడవు గొప్ప దేవుడవు ప్రభుత్వ నిత్య నివాసి తండ్రి మీ యొక్క వాక్యము ద్వారా మాతో మాట్లాడండి ప్రభ నాన్ను నతడి హెచ్చరించిన దేవ ప్రతి బిడ్డతో కూడా మీరు మాట్లాడండి హెచ్చరించండి ప్రభ సిద్దపరచండి ప్రతి ఒక్క బిడ్డ హృదయాంతరంగంలోనికి ప్రభ మీరు మీరు మీ యొక్క ద్వారా నతండి ప్రవేశిస్తున్నారు నతడి వాక్యం ద్వారా వారిని మారుస్తున్నారు ప్రభా మమ్మల్ని అందరినీ కూడా ప్రభ రాకటకు సిద్ధపరుస్తున్న నీకు వదనాలు చెల్లిస్తున్నాం సిద్ధపాటుకు పాటుకు కలిగి కావాల్సినటువంటి జ్ఞానము మాకు ఓర్పును ప్రేమను దయచేయమని నీకు వాక్యము ద్వారా మమ్మల్ని హెచ్చరించి మన సమస్త ఘనత మహిమ ప్రభావం మీకు చెల్లిస్తూ ఏసీయా శక్తి కలిగినామంలో అడిగి ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి అమ్మ ఈరోజు నేను తీసుకున్న అంశము లూకాసు వార్త తొమ్మిదవ అధ్యాయము యాభై వచనం తొమ్మిదవ అధ్యాయము యాభై వచనం మనం యాభై రెండు నుంచి ఆ చూసుకుంటే యాభై మూడు నుంచి చూసుకుంటే ఆ యొక్క వాక్యం ద్వారా ఆయన ఎరుసలేమునకు వెళ్ళ అభిముఖుడైన అందునా ఎరుసలేమునకు వెళ్ళ నా వారా చేర్చుకొనలేదు అభిముఖుడు అంటే ఇష్టపడలేదు అభిముఖుడు అయినందున వారా యశ ప్రభు తన కాలపు సువార్త సేవలో పరిచర్యలు మూడున్నర సంవత్సరాల పరిచర్యలో ఆయన ఏరుశులింకు వస్తున్నప్పుడు ఆయన రావటమే ఇష్టం లేకుండా కొంతమందికి ఒక గుంపుకి ప్రభువుని స్వీకరించడానికి ఈ కూడా ఆయన రావటం వాళ్ళ హృదయాలలోకి రావటం కొంత ఇష్టం లేదు ఎంతసేపు లోకాతీతమైన మాటలు లోకాతీతమైన క్రియలతో పాటే ఉంటారు కానీ దేవుడిని హృదయాంతరంగంలోకి ఆహ్వానించే లేరు లేరు అంటే ఇష్టపడలే వారు అనమాట ఏర్శల్యంలో ప్రభుకి ఎదుర్కొన్నటువంటి అనుభవం అభిముఖులయ్యున్నారంట వారు అప్పుడు యేసు ప్రభు ఏమంటారంటే శిష్యులు శిష్యులకు యాకోబును యోహాను అది మామూలుగానే యేసు ప్రభు వస్తున్నాడంటే ఆనందంతో ఆర్భాటంతో ఎదుర్కొని జనాంగం మనం చూస్తున్నాం హోసన్ అోసన్ పాడుతున్నప్పుడు ఆయన శిల్వ కార్యానికి ముందు అన్ని రాజుగా డిక్లేర్ చేసింది ఇక్కడ ఏం జరుగుతోంది ఆయన ఆ ప్రయాణం ఆ ఊరిని వచ్చి ఆ ఊరికి ప్రయాణిస్తుంది ఎరుశిలేం గుండా వెళ్తున్నప్పుడు ఆ ఊరి ప్రయాణంలో వెళ్తున్నప్పుడు ఆయన వారికి అభిమ్ము ఎందుకంటే వారు ఆయన రాకను ఇష్టపడలేదు ఆయన రాకని ఇష్టపడలేదు సో ఇక్కడ మనం ఏం గమనిస్తున్నాం అంటే శిష్యులకు కూడా కోపం వచ్చేసింది ప్రభు కోపం రాలేదు ఇష్టపడలేదా ఓకే వదిలేసేయండి కదా కానీ శిష్యుల కోపం వచ్చినట్టడండి ఎవరు ఆ శిష్యులు అక్కడ యాకోబును యోహాను అది చూచి ప్రభువా ఆకాశమనుండి నుండి అగ్ని దిగి వీరిని నాశనము చేయనట్లు నీ మేము ఆజ్ఞాపితుమా నీకు ఇష్టమా అని అడుగదా వరేమంటున్నారు నీ రాకడని ఇష్టపడని వీళ్లనే ఒక్క క్షణంలో మనం లయపరిచేద్దాం ఒక నీకు ఇష్టమా ప్రభు యొక్క అనుమతి కోరుతున్నారు అది కూడా ఏంటంట ఆకాశం నుండి అగ్నిని పీడిస్తారట ఆకాశం నుంచి అగ్నిని పీడిస్తారంట ఆకాశం నుంచి అగ్ని వచ్చి వీడిని దహించిపోయినట్లు మనం ప్రార్థన చేద్దాం ప్రభు అది ఇష్టమేనా ఇది శిష్యుల మనసు శిష్యుల మనసు కాని ప్రభువు ఏమంటున్నాడు అక్కడ అది చూసి ప్రభువా ఆకాశము నుండి అగ్ని దిగి వీరిని నాశనం చేయనట్లు మేము ఆజ్ఞాపించమా ఇంచుట నీకు ఇష్టమా అని అడగగా ఆయన వారి తట్టు తిరిగి వారిని గద్దించను వారి తట్టు తిరిగి వారిని గద్దించాను ప్రభువు యొక్క కార్యం నశించు వారిని వెదకి రక్షించుట నశించు వారిని వెదకి రక్షించుట కోసమే ఆయన వచ్చిండు కదండి రోగుల కోసమే వైద్యుడు ఎను పాపులను పిలువ వచ్చి నీతి మంతులను పిలవడానికి రాలేదు సు సూటిగా మూడు ముక్కలు చెప్పేసి నీతి మంత్రులను పిలవడానికి నేను రాలేదు నీతి మంత్రుడు నీతిమంతుడుగానే ఉండండి పాపులను పిలవటానికి పాపులను రక్షించటానికి నశించు వారిని వెదకి రక్షించుటకు యేసుక్రీస్తు వారి లోకము నుంచి దేవుడు ఇంత గొప్ప కార్యం చేయడానికి ఆయన కోనుకున్నప్పుడు శిష్యులు ఆయనని వెనక్కి మళ్ళిస్తున్నారు ఏమంటున్నారు ఒక్క ఆజ్ఞాయి ప్రభానికి ఇష్టమా అగ్ని పంపిద్దాం అగ్ని కురిపిద్దాం వీళ్ళని నాశనం చేద్దాం ఇది శిష్యుల మనస్సు ప్రభు మనస్సు ఏంటి వారిని రక్షించాలి ప్రభువు వారిని రక్షించట కొరికే ఈ లోకంకి వచ్చిన దేవుడు రోజు సేవ చేస్తున్నప్పుడు చాలా మందికి అనుభవమే ఇది ఏంటి అనుభవము మాట వినకపోతే వాక్యం వినకపోతే అనపైన కోపం అనమాట వీళ్ళకి అసలు ఎంత చెప్పినా వేస్తే సార్ అంటాం కదా వాక్యం ఎంతగా వీళ్ళకి వినిపిస్తున్నా కూడా వీరు సిద్ధపడతలేరు వినటానికి ఇష్టపడతారు ఇది ప్రతి తన సేవలో ఎదుర్కొనే అనుభవం ప్రతి సేవకుడు కాబట్టి ఇక్కడ ఏసు ప్రభు వారిని యాంగ్రీ అట్ హిజ్ డిసైపుల్స్ గద్దించాను దేవుడు చాలా మందిని వాళ్ళ యొక్క ఆ తిరుగుబాటు స్వభావానికి అవిధేయత వలన అవిశ్వాసాన్ని వలన అక్కడ గొప్ప కార్యము చేయలేదు వాక్యం చెప్తుంది మధ్యస్థ వార్త కదా వారి అవివేకము వారి అవిధేయత వలన అక్కడ ఆయన గొప్ప కార్యము చేయలేదు కాని అక్కడ ఆ ఆ స్థానంలో ఆ ప్రదేశంలో ఆయన సంచరించి ఆయన చెప్పాలనుకున్నది మనకు చెప్పేసి చదండి శుభవార్త ఆ సువార్తని వారికి వినిపించాడు కాకపోతే ఇక్కడ శిష్యులు ఏమంటున్నారు మనం గద్దీద్దాం ఆకాశం నుంచి దింపేద్దాం కాల్చి పారేద్దాం కదా ఇది ఒక వైలెంట్ మనస్తత్వం అనమాట వైలెంట్ మనస్తత్వానికి దేవుడు ఎప్పుడు ఓపుకోడు దివకులకు ఉండాల్సింది ఓర్పు కదా ఓర్పు నిరీక్షణను నిరీక్షణ అనుకుంటూ మనం ఎన్నిసార్లు చెప్పుకున్నాం ఆ వాక్యంని ఓర్పు నిరీక్షణను కలిగి ఉండాలని ఇదే వార్తను మనము వార్త మత్తేసు వార్త ఐ నాలుగులో చూద్దాం ఒక మాట మత్తేసు వార్త ఐదు నలభై నాలుగులో చూడండి అక్కడ దేవుడు ఏమంటున్నాడు ఐదు నలభై నాలుగులో ఒక మాట నేను మీతో చెప్పినది మీరు పరలోకమందున్న మీ తండ్రికి కుమారుల ఉండునట్లు మీ శత్రువులను ప్రేమించుడి ఏం చెప్తుండడ తండ్రి మనస్సు యేసుక్రీస్తు మనస్సుని అక్కడ వెళ్ళడి పరుస్తున్నాడు శిష్యుల మనసు ఏంటి వాక్యం వింటలేరు ప్రభువునే ఆహ్వానిస్తలేరు వీళ్ళకి ఎంత ఎంత ఇంకా అక్కడ మాట పెట్టుకోవచ్చు అనమాట వీళ్ళకి ఇంత పొగరా ఇంత అవిధేయత ప్రభువుని తిరస్కరిస్తారా కదండి ఇది మనం ఎప్పుడు ఎదుర్కొనేదే కదా మనం ఎంత మంది సేవా సేవలో వెళ్తున్నప్పుడు సేవా పరిచర్యలో ఎదుర్కొనే కామన్ అనుభవం అనమాట మా ఇంటికి రాకండి సార్ ప్లీజ్ మాకు ప్రార్థన వద్దు మొకాన్న చెప్పేవారు ఉన్నారు ఎందుకంటే వారికి ఆ ప్రార్థన విలువ తెలియదు ప్రార్థన విలువ వారు తెలియదు వాళ్ళు ఏమంటున్నారు కాల్ చేద్దామంటే ప్రభ ఏమంటున్నారు క్రీస్తును పోలిన ఈ మనస్సును మీరు ధరించుకోనండి ఏంటి ఆ మనస్సు అంట మా తా ఐదు నేను మీతో చెప్పినది మీరు పర్ణం మీ తండ్రికి కుమారులై ఉంటున్నట్లు ఇప్పుడు మన విశ్వాసలము శిష్యులము కాదు దేవునికి కుమారులమే కుమార్తెలమే మేము నిజంగా దేవుని కుమారుడము దేవుని కుమార్తె అయితే ఆ పోలిక రావాలంటే ఏంటా ఆ పోలిక మీ శత్రువులను ప్రేమించుడి మిమ్మల్ని హింసించు వారి ప్రార్థన చేయడి హింసించు వారి కొరకు ప్రార్థన చేయడి ఈ రకమైనటువంటి ప్రార్థన ఈ రకమైన సహవాసంలో మనం ఉంటున్నప్పుడు సేవలో కచ్చితంగా ఆటంకంలు వస్తుంటాయి సైతానో అదే విధంగా మనల్ని ఈ విధంగా పొడుస్తుంటది అది ఎదుటి వ్యక్తి ద్వారా అవిశ్వాసి ద్వారా అన్యుల ద్వారా ఈరోజు దేవుడి నామంని ఎంతగానో దూషిస్తున్నారు అన్వీళ్లు కదండి ఎంత భయంకరంగా వారు దేవుడిని ఆయన పుట్టుకను ఆయన శిలువ కార్యమును ఆయన మరి చర్యని ఎగటాళి చేసే మనుషులు ఉన్నారు కాని దేవుడు కోపం రావాలి కదా ఈ లెక్కన అగ్ని వచ్చి దహించి వేయాలి కదా కాని శిష్యులు అన్నట్టుగా ఆ కార్యం వద్దంటున్నాడు దేవుడు వారిని గద్దించిండంట ఈరోజు మనం కూడా ఇలాంటి వ్యక్తులు ఎదురు పడినప్పుడు నాశనం అవుతాడు వీడు చచ్చిపోతే బాగుండు దేవుని వాక్యం వినడం ఇంత అహంకారమా దేవుడి మాటకే ఎదురు చెప్తాడా వీడు దేవుడి వాక్యంలోని పరిశుద్ధతనే శక్తిని ఆశ్రయించలేకపోతున్నాడు వీడు వీడికి ఇప్పుడు కాదు వీడు నాశనం వీడు తెలుసుకుంటాడు మనలో నుంచి ఒక రకమైనటువంటి కోపము ఆ ఉన్నటువంటి ద్వేషము బయటకు వస్తుంటాయి కానీ సేవా పరిచర్యలో ఇలాంటివి ఎదుర్కొన్నప్పుడు ప్రార్థన పూర్వకంగా వారిని క్షమించాలా వారి కొరకు ప్రార్థన చేయాలి ఇది యేసు మనసు. మనము టేబుల్ వేసుకోవాలన్నమాట ఒక టేబుల్ ఒక ఒక పేపర్ మీద టేబుల్ డ్రా చేసుకోవాల క్రీస్తు మనస్సు ఏంటి నీ మనస్సు ఏంటి నా మనస్సు ఏంటి మనుషులు చచ్చిపోవటం మనుషులు నాశనానికి ఎందుకంటే ఆల్రెడీ దేవుడికి తెలుసు ఎంతమంది అయితే తనను ఆకర్షిస్తాడో వారందరూ ఆయన నీతి రాజ్యంలోకి ఖచ్చితంగా చేస్తారు ఎందుకంటే ఆ లెక్క దేవుడి దగ్గర ఉంది ఎంతమంది రావాలనేది ఇంకా అనేకులకు వాక్యం వెళ్లి వెళ్ళాలా వాక్యం తెలుపబడాల వాక్యంలో వాళ్ళు నానాల తర్వాత శిక్ష అనేది జడ్జిమెంట్ తీర్పు అనేది ఉంటుంది అది కూడా మనం కాదు మన దురుసు స్వభావం తోటి వారిని మనము చేయకూడదు దురుసు మాటలతోటి జడ్జి చేయకూడదు యసుక్రీస్తు మనస్సు కలిగొండాలని చెప్పి ఆయన ఏమంటుండో ద్వేషించిన వారి కొరకు ప్రార్థించండి శత్రువుని మీరు ప్రేమించండి ఇది చాలా కష్టమైన పని కదా శత్రువుని ప్రేమించటం అంటే చాలా సార్లు మనం అనుకుంటూ ఉంటాం కదా చచ్చిన వాడి వాడి ఇంట్లో కాలు పెట్ట నేను ఈ మాట మనం కామనే కదా చచ్చిన కూడా వాడి ఇంట్లో నేను కాలు పెట్టను ఎందుకంటున్నాడు ఈ మాట అంటే వాటి ద్వేషం ఉంది ఒక వ్యక్తిని నువ్వు ద్వేషిస్తున్నావు అంటే ఒక వ్యక్తిని నువ్వు శత్రువుగా భావిస్తున్నావు ఈ రోజుకు నువ్వు ఆ ద్వేషానికి బానిసావు ఆ ద్వేషానికి ప్రతి ఒక్కరిని క్షమించటానికి మనము సాధ్యమైనంత వరకు ప్రయత్నించాలి ఎందుకంటే మనం మనుషులం కాబట్టి అంత ఈజీగా జరగదు మన హృదయంలో ఆ చర్య ఆ ప్రక్రియ క్షమించటానికి నేర్చుకోవాలి ఎందుకంట ప్రభు మనం ఎంత భయంకరమైన స్థితిలో ఉంటే మనల్ని క్షమించింది ప్రభు మనని ఎంత భయంకరమైన పరిస్థితుల్లో మనం ప్రేమించిన మనం ఎలాంటి స్థితిలో ఉన్నప్పుడు మనల్ని పైకి లేవని ఎత్తినాడు జిగటగ దొంగ ఊపిలో పడిపోయినప్పుడు ప్రభు మనల్ని పైకి లేవనెత్తినవాడు అంతగా ప్రేమించిన దేవుడు కాబట్టి ఆ మనసు కలిగి ఉండాలి అంటే అది తోనే సాధ్యం ప్రాక్టీస్ కదా ప్రాక్టీస్ చేయాలి దేవుడి కార్యాలన్నీ ఆలోచిస్తున్నప్పుడు ఇది ప్రభ నువ్వు ఏ విధంగా చేసావు ఎందుకంటే కూడా క్షేమభిక్ష కలిగించిన దేవుడు సిల్వలో కూడా సో సేవకులకు చాలా సార్లు స్వభావాలు ఎదురయ్యే ఈ యొక్క సంఘటనలతోటి కొంతమంది వెనుక జార కొంతమంది వెన్ను తిరుగుతారంట ఎందుకంట వారు దేవుడి సేవలో విశ్వాసిగా ముందుకు కొనసాగటానికి వెన్ను తీస్తున్నారు ఎందుకంటే శత్రువుని క్షమించలేని స్థితి ఒక వ్యక్తిని క్షమించాలి అంటే ఏసుక్రీస్తు మనసు మనకు రావాలి యేసుక్రీస్తు మన జీవితాలన్నీ వాళ్ళు నాశనం చేసి ఉండొచ్చు మనకు ఎన్నో రకముల ఇబ్బందులు కలిగించుండొచ్చు మన పరువు తీసే ప్రయత్నాలు ఎన్నో విధాలుగా చేస్తుండొచ్చు కానీ ప్రభు ఏమంటున్నాడు వారి తీర్పు వారి పేరేగా ఉంది కదా మనం వారి తీర్పు తెచ్చకూడదు శక్యమైతే వారిని మార్చటానికి వాక్యం ద్వారా ప్రభు మార్గం నుండి మనము ప్రయాస జరిగించాలి కాబట్టి ఆ క్రీస్తు యేసు మనస్సు కలిగి ఉండటానికి మనము ఎన్ని రకాలుగా ప్రయత్నించినా తప్పు లేదు ఎందుకంటే ఆత్మ మన ఆత్మీ వారం అన్నా చూడండి ఒక మాట ఇక్కడ యోహాను సువార్త యోహాను సువార్త ఎనిమిదవ అధ్యాయము ముప్పై ఒకటవ వచ్చినం యోహాను సువార్త ఎనిమిదవ అధ్యాయము ముప్పై ఒకటవ మీరు నా వాక్యంలో నిలిచి నిజంగా మీరు నాకు శిష్యులు మీరు నా వాక్యంలో నిలిచి ఉన్నవారైతే నిజముగా మీరు నా శిష్యుడు సో నేను శిష్యులను నేను దేవుని శిష్యులను దేవ సేవకుడును పరిచర్య చేస్తున్నాను నా పరిచర్యలో నేను ముందుకు వెళ్తున్నాను వెనుదిరగాను ఇలాంటి మాటలన్నీ చెప్పుకుంటున్నప్పుడు దేవుడు ఏమంటాడామాట వాక్యంలో నిలిచి ఉన్నారా దేవుడి వాక్యం ఏం చెప్తుంది శత్రువులను ప్రేమించండి ఎంత భయంకరమైన శత్రువైనా ఎంత భయంకరమైన కార్యం నీ జీవితంలో వాళ్ళు తీసుకొచ్చినా కూడా వాడిని క్షమించటానికి మనం నేర్చుకోవాలి సాధారణంగా ఈ లోకరీత్యగా శరీర అనుభవంతో మనం ఏం చెప్తామో వాడిని చచ్చినా క్షమించాలని కదా చచ్చిన దైవ మనస్సు డివైన్ డివైన్ మైండ్ డివైన్ నాలెడ్జ్ ఇది మనకి ఏం నేర్పిస్తుంది క్షమించండి సేవలో ఇది చాలా ఎదుర్కొనే సమస్య కాబట్టి నేను ఈ విషయాన్ని ఎక్కువగా చెప్తున్నాను చాలా మంది సేవకు రావద్దు నేను నీ మాట వినూ ఈ వాక్యం అని ముఖం మీద చెప్తుంటారు కదా ముఖం మీద చెప్తుంటారు వాళ్ళు ఇంటికి వెళ్ళి సేవ చేయాలి వారి కోరికు ప్రార్థన చేయాలి ఒకవేళ దేవుడు ఒక దర్శనం ఇచ్చిండేమో తల వారి కొరకు ప్రార్థించమని అని మనం వెళ్తే మన ముఖం మీద తలుపులు వాళ్ళు చాలా మంది ఉన్నారు మన వాక్యం వినను అని చెప్పేసి దాన్ని స్విచ్ ఆఫ్ చేసుకునే వాళ్ళు చాలా మంది ఉన్నారు అవసరం లేదు మాకు మాకు అన్ని తెలుసు ఇది అహంకార పూరితమైన ధోరణి అన్ని తెలుసు అనుకున్న వాడికి అసలు ఏం తెలీదు కదా ప్రభు ప్రేమను గ్రహించడానికి ప్రభు ఆత్మ వారిలో కార్యం జరగించాలి. ఇది వాళ్ళ సొంత కార్యముతోటి సొంత సెల్ఫ్ నాలెడ్జ్ తోటి వాళ్ళు ఏమీ చేయలేరు ప్రభు ఆత్మ అక్కడ ఆత్మ కార్యం జరిగిస్తుందంట చూడండి మరొక మాట యాకోబు పత్రిక మొదటి అధ్యాయము ఇరవై రెండవ యాకోబు పత్రిక మొదటి అధ్యాయము ఇరవై రెండో వచనంలో దేవుడు మనతో ఈరోజు మరొక మాటతో మాట్లాడుతున్నాడు ఒక మొదటి అధ్యాయము ఇరవై రెండవ వచనము తర్వాత ఇరవై ఐదో వచనం ఇరవై రెండు ఈ రెండు మాటలు మనకి ఏం గమనిస్తున్నాము చూడండి ప్రతిసారి మనం వింటున్న మాటనే కదా మీరు వినువారు మాత్రమై ఉండి మిమ్మల్ని మీరు మోసపుచ్చు కొనకుండా వాక్య ప్రకారం తలా వింటుంటాం వాక్యాలు చాలా మందిని మనం గేలి చేస్తుంటాం వాడు మొహం వాడేం చెప్తాడు ఆ దాని మోహం ఆమె చెప్తుంది అని చెప్పి మనము చాలా ఈజీగా తీసుకుంటాము చాలా నిర్లక్ష్యంగా అదండి నిర్లక్ష్యంగా వారి గురించి మాట్లాడుతుంటాము కానీ వారు మాట్లాడుతున్న మాటలో దేవుడు మనతో ఏం చెప్తున్నాడు అనేది మనం గ్రహించాం ఎందుకంటే ఆ గ్రహింపు పరిశుద్ధాత్మ దేవుడే ఇవ్వాలి వాళ్ళకే వాళ్ళు నేర్చుకోవాలనుకున్న కుదరదు అనమాట అది దేవశక్తిని ఆశ్రయించాలంటే కదా ఆయనని ఆయన శక్తిని ఆశ్రయించి వారై ఉండాలంటాడు మీ శ్వాస ద్వారా సాగుతున్నావు సరే దేవుడు దేవుడు తెలుసు నీకు పరిచర్య తెలుసు సేవ తెలుసు కదండి పరిశుద్ధాత్మ అభిషేకం తెలుసు ప్రభు యొక్క సిల్వ ధ్యానాలు సిల్వ కార్యములు ప్రాశ్చిత బలి కదా పాప ప్రాయశ్చిత బలి అన్ని తెలుసు తెలిసినా కూడా వినువారై జస్ట్ వినువారై ఉంటే సరిపోదంట చూడండి యాక్కు పత్రిక ఇరవై రెండు ఏం చెప్తున్నాడు మీరు వినువారై విను వినువారు మాత్రమై ఉండి మిమ్మల్ని మీరు మోసపుచ్చుకొనకొడి మోసపరచుకోకూడదు అంటే ఐ నో ఎవ్రీథింగ్ ఐ నో ఎవ్రీ బిట్ ఆఫ్ మై బైబుల్ దేవుడు ఇది నాకు ఇచ్చిండు ఈ నల్ల అట్టల పుస్తకం నాకు చాలా ఇష్టము నేను దీన్ని ధ్యానించిన చాలా మంది రెండు సార్లు మూడు సార్లు నాలుగు సార్లు కూడా వాళ్ళు ధ్యానించుంటారు సో వాళ్ళు ఏమంటారు నాకు అంటా తెలుసు మీరు నాకు ఏం చెప్పాల్సిన పని లేదు కాని పరిశుధాత్మ నడిపింపున్న వారికి అందులోని అంతరంగంని ఎడిగిన వారికి ప్రభు యొక్క ఏంటో తెలుస్తుంది ప్రభు ఎవరిని నశించాలని ఇష్టపడలేదంట అక్కడ మనం ఏం గమనించినాం ఎవరూ నశించటం ఆయనకు ఇష్టం లేదు కారణం ఏంటంట నశించే వారి కొరకే ఆయన వచ్చిండు నీ జీవితం కట్టిండి కృతజ్ఞత కలిగి ఉండమంటున్నాడు ఆయన కాబట్టి ఈ వాక్యం అదే ఇరవై ఐదో వచనంలో చూడండి ఇంకొక మాట అయితే స్వాతంత్ర్యమునిచ్చు సంపూర్ణమైన నియమములలో తేరిచూచి నిలకడగా ఉండివాడెవడో వాడు విని వాడు విని ఘన మరచు వాడు కాక మరచువాడు కాక క్రియను చేయుల తన క్రియలలో ధన్యులగుదురు ధన్యులగుదురు క్రియలలో ధన్యులు కావాలా అంటే ప్రాక్టికల్ గా మనము విన్నవాటిని థియరీ అంటాం కదా వినటం వలన విశ్వాసం కలుగును సో విన్నవాడికి ఏం కావాలంట ప్రాక్టికల్ గా ఎందుకంటే ఆ స్వాతంత్ర్యం దేవుడు మనకి ఇచ్చింది మనకి ఎవరు బంధకాలు లేరు మనల్ని కట్టడి చెయ్యరు నువ్వు ఇట్లా ఉన్నవేంటి అట్లా ఉన్నవేంటి నువ్వు ఇట్లా వాక్యం చెప్పొచ్చా అట్లా వాక్యం చెప్పకూడదా ఆడవాళ్ళకు పెత్తనం లేదు ఇవన్నీ ప్రభు వాక్యంలో నుంచి మనం నేర్చుకుంటే ఆయన మీరు వెళ్ళి అన్న ఆ గంతం వరకు సువార్థం ప్రకటించమన్నాడు అదంటే బూదిగ్రంథం వరకు మీరు సువార్థం ప్రకటించండి అంటే అక్కడ ఆడమాగలేదు కదా బాబు ఎంత మందిని అయితే అపోసలుగా దీవించిండో సువార్థ ప్రతి గ్రామానికి ఇద్దరిద్దరు వ్యక్తులను పంపించిండో వాళ్ళని అభిషేకించి కాబట్టి ప్రతి ఒక్కరికి ఈ అవకాశం ఉంది నీకు చెప్పాలి అనే తపన ఉండాలి కాని అందరికీ తెలియచేయగలవు సేవలో ఆటంకములు వస్తున్నప్పుడు వాటిని ముందుగానే మనము చూడాల్సిన అవసరం ఉందని చెప్తున్నాడు ఇక్కడ ఆ వాకు స్వాతంత్ర్యం నీకు ఇచ్చినప్పుడు ఆ విశ్వాస స్వాతంత్ర్యం నీకు వచ్చినప్పుడు నువ్వు వెనుకాడకూడదు వెనుకాడకూడదు చూడండి ఆ మాట ఒకసారి అయితే స్వాతంత్ర్యమునిచ్చు సంపూర్ణమైన నియములలో తేరి చూచి నిలక్కడగా వాడు తన వాడు పని మరచువాడు కాడు సేవకుడు పోయిన పని జరిగించుకొని వెనక్కి రావాలి ఈ రోజు మన టీమ్ అంతా వెళ్ళింది వరంగల్ కి కదా ఒక కాటేజ్ ప్రేయర్ మీటింగ్ అంట్లో ఘనంగా జరిగింది సేవ అందరు తిరిగి వస్తున్నారు అని జరిగించుకొని విజయవంతంగా తిరిగి వస్తున్నారు దేవుడు ఆటంకం నుండి కొట్టివేసి ప్రయాణమైనంత తోడే ఉన్నాడు దేవుడికి మరంగా చెల్లించాలి సేవకులు ముందుకెళ్తున్నప్పుడు ఆటంకాలు వస్తూ ఉంటాయి ఆటంకాలను ఎదుర్కొని మనము ఆ వాక్యపరచిన వాయుతో బంధకాలు లేకుండా నిబంధనలు లేకుండా కట్టడి లేకుండా ముందుకు సాగడానికి దేవుడు కృప చూపిస్తున్నప్పుడు వాడు ఏం చూస్తారంట సంపూర్ణమైన నియమములలో తేలి చూచి నిల్లక్కడగా ఉండివాడేవాడు వాడు పని వాడు నిల్లకడ వాడు పని మరచవాడు కాక క్రియను చేయి వాడ ఉండి తన క్రియలలో ధన్యులగుతురు continue to serve the lord in spite of obstacles kada continue to fight continue to serve and continue to go and continue to run any where where god has sent him ekkada ekkada pampinchina atankamulu kalugutunna entha mandi vaddu antunna vaadinchina kuda anukoola samayamlane kaakunda ana anukoolam ratikoola samayalalla kuda yeltu untaru kutumba mundi భార్య బిడ్డలు ఉన్నారు భర్త పిల్లలు ఉన్నారు అన్నా కూడా కుటుంబం కుటుంబమే ఏ రోగరీతిగా ఆత్మీయ రీతిగా దేవుని పరిచయలే దేవుని పరిచయలే ఇది దానికి ఎక్కడా వంతన లేదు కాబట్టి కార్యం జరిగించేవాడు మనలో నూతన కార్యం జరిగిస్తున్నాడు కాబట్టి ఆ ఆత్మశక్తి మనకి ఇచ్చినటువంటి స్వాతంత్ర్యం ఆ పరిశుద్ధాత్మ మనకి ఆ స్వాతంత్ర్యం మనము కొనసాగించడానికి ఉపయోగించుకోవాలా కొనసాగించుకోవడానికి ఉపయోగించుకోవాలా చూడండి మొదటి కొరంతి మొదటి కొరంతి పదిహేనవ అధ్యాయము యాభై ఎనిమిదవ వచనంలో మొదటి కొరంతి పదిహేన అధ్యాయము యాభై ఎనిమిదవ వచనంలో ఇక్కడ మాకు ఒక మాటగా అనిపిస్తుంది కొరంతి పదిహేనవ అధ్యాయం ఏముంది అక్కడ నా ప్రియ సహోదర్ నా ప్రియ సహోదర్ మీ ప్రయాసము వ్యర్థము కాదని ఎరిగి స్థిరులను కదల్లని వారును ప్రభువు కార్యాభివృద్ధి అందు ఎప్పటికిని ఆసక్తులై ఉండు ఎప్పటికీ ఆసక్తులై ఉండు ఇలా ఈ ఒక్క మరం ధ్యానం చేస్తున్నప్పుడు కొంచెం దుఃఖంగా ఇన్ని ఏళ్ల నుంచి టూ ప్లస్ వర్షి పవర్స్ చేస్తున్నాం ఎంతమంది కంటిన్యూగా ఉంటున్నారు ఎంతమంది ఆసక్తిని చూపిస్తున్నారు వాక్యం వినాలి వాక్య ధ్యానం చేయాలి ఈ పరిశుద్ధత ఈ సమయం మనకు మాటి మాటికి రాదు కదా ఒక టైం వచ్చినప్పుడు ఈ యూట్యూబ్ బ్యాన్ చేస్తారేమో ఒక టైం వచ్చినప్పుడు వాక్యం కరువు అవుతుంది బైబిల్స్ ని వాడనీయరేమో ఒక టైం వచ్చినప్పుడు ఎందుకంటే అంత్యకాలంలో రాకడ దినవన్నీ జరుగుతాయని చెప్పి మనకు వాక్యం బోధిస్తుంది దేవుని వాక్యం కరువు రోజులు వస్తున్నాయి కాబట్టి ఈ సమయంలో మీరు ఎట్లు ఉండాలంట మీ ప్రయాస వ్యర్థము కాదు అని మనం చేసిన సేవలో ఎక్కడా కూడా నష్టము లేదు లాస్ లేదు ప్రతి ఒక్కరు ప్రాఫిట్ తోటే ముందుకు వెళ్తారంట ఆ ప్రాఫిట్ ఏంటి మనం సంపాదించే ఆత్మలు ఆ ప్రాఫిట్ ఏంటి ప్రభు మనని ధన్యురాలు ధన్యుడు అని చెప్పటం మన ప్రాఫిట్ ఏంటి ఆ యొక్క తీర్పు దినమున్న మనము ఆ జీవ కెరీర్లను పొందుకోటం ఆయన సన్నిధిలో కదా నిరంతరము ఆయన సన్నిధిలో మనం ఉండడానికి ఇష్టపడుతున్నాం ఈ లోకరీత్యా ఎన్ని ఆటంకంలు వచ్చినా మనల్ని ఎంత వెనక్కి తీస్తున్నా మన బాధలు మన శరీరంలో రోగములు కదా మన మనస్సుకున్నటువంటి ఆయాసము ఇవి మనల్ని వెనక్కి లాగుతున్నా కూడా ప్రభు యొక్క ఆత్మ వాళ్ళు ముందుకు సహకరిస్తుంది ఎందుకంట ఆత్మకున్న శక్తి అది ప్రభు మనస్సును ఎరిగిన ఆత్మ అది అది మనలో ఉండాలి ప్రభువు మనసు ఎరిగిన ఆత్మ ఉంటే నీలో ఆసక్తి పెరుగుతుంది సేవలో ఆసక్తి పెరుగుతుంది డిసప్పాయింట్మెంట్ కదా డిప్రెషన్స్ అని కొత్త కొత్త పదాలు వాడుతుంటారు డిప్రెషన్ లోకరీతిగా ఉంటది కానీ దేశప్రభు సేవలో డిసప్ డిప్రెషన్ ఉండదు ఎందుకంటా నువ్వు కొనసాగిస్తున్నావు సేవలో విజయవంతంగా ముందుకెళ్తున్నావు ఆత్మలు విన్నా వినకపోయినా ఎంతమంది దేవుడి వాక్యం ని చూస్తున్నా రుచి చూడకపోయినా నీ ప్రయాణం కొనసాగిస్తున్నావు నీ ప్రయాణంలో నీ ప్రార్థన ద్వారా ఈ రోజు పడిపోయిన రేపు లేస్తాడేమో కదండీ ఈ రోజు విశ్వాసంలో బలహీనముడు రేపు బలవంతుడు కావచ్చు వాడు ఒక పెద్ద గొప్ప సేవకుడు కావచ్చు మనకు తెలియదు ఎందుకంటే మనం చేసేది మాత్రం ప్రార్థన మన ప్రార్థన నిష్ఫలము కారదంట ఎందుకంట ఆయన తన వాక్కును పంపినప్పుడు ఆ వాక్కు ఖచ్చితంగా తాను చేయాల్సిన పని జరిగిస్తుందట అది నిష్ఫలముగా వెనక్కి పోలేదు కాబట్టి సేవా కార్యక్రమంలో మనం ఎదుర్కొంటున్న సమస్యలలో దేవుడు ఇచ్చినటువంటి యొక్క వాక్ స్వాతంత్ర్యం మనము ఉపయోగించుకోవాలి మాట్లాడలేను నేను చెప్పలేను నాకు సిగ్గుపడుతున్నాను నేను అంతగా బోధించలేనేమో ఇలాంటి ప్రశ్నలు నేను వెనక్కి లాగేది సైతాని ఇది గమనించాలా సిగ్గుపడుతున్నావు మొహం మాట పడుతున్నావు మనం మనం చూసుకున్నాం కదా వాక్యం చెప్పడానికి మొహం పడుతుంటారు ఇది సైతాన్ కార్యం గమనించాలా ఎందుకంట స్పిరిట్స్ ఆఫ్ ఈవిల్ డిజర్నింగ్ ద స్పిరిట్స్ ఆఫ్ ఈవిల్ రోగంతో తీసుకొచ్చిన ఆత్మలున్నాయి ఏడుపుల్ని కుమ్మరించే ఆత్మలున్నాయి ఎంతసేపు నువ్వు ఏడువు ఏడువు ఎంతసేపు దుఃఖపడు నీ సమస్యల కోసము తల్లటిల్లు అని చెప్పి ఆత్మలున్నాయి ప్రభు ఏమంటున్నాడు ముందుకు సాగుతూ పో అన్ని జరుగుతాయి ఎందుకంట మన పక్షాన నిలిచిన వాడు మనలో ఉన్నవాడు లోకాన్నే జయించినవాడు మనలో ఉన్న దేవుడు మరణాన్ని జయించినవాడు మన దేవుడు మనలో ఉన్నాడని నిశ్చయిత ఉంటేనే కదా నువ్వు దుఃఖపడవు నువ్వు దుఃఖపడుతున్నావు నువ్వు బలహీన అంటే నీలో ఉన్న దేవుడిని నువ్వు తక్కువ అంచనా వేస్తున్నావు రక్షించిన దేవుడు నిన్ను శిక్షించక ప్రేమించిన దేవుడు అంత గొప్ప దేవుడు నీకున్నప్పుడు అంత గొప్ప కారణం నీ జీవితాన్ని జరిగించినప్పుడు కృతజ్ఞత కలిగి సేవకు నిన్ను పిలిచినప్పుడు నువ్వు సేవను సంపూర్ణంగా ఆసక్తితో ఇక్కడ మాట ఉపయోగించాడు దేవుడు చూడండి మళ్ళొకసారి మళ్ళొకసారి మొదటి కొరంతి పదిహేనవ అధ్యాయము యాభై ఎనిమిదవ నా ప్రియ సహోదరులారా మీ ప్రయాసము వ్యర్థము కాదని ఎరిగి స్థిరులై కదలని వారును ప్రభువు కార్యాభివృద్ధి అందు ఎప్పటికిని ఆసక్తులై ఉండు డిసప్పాయింట్మెంట్స్ సేవలు పనిచర్యలు కదా మన బ్రదర్ చాలా ట్రైబల్ మినిస్ట్రీస్ లోకి వెళ్తూ ఉంటారు ట్రైబల్ మినిస్ట్రీ వాళ్ళకి భయంకరమైన ఆటంకం జరుగుతుంటాయి నేను పర్సిక్యూషన్ రిలీఫ్ అనే మినిస్ట్రీస్ వాళ్ళది ప్రతిరోజు చదువుతుంటా ఎంతమంది ఎక్కడెక్కడ ఆ హింసించబడుతున్నారు హింసించబడుతున్నారు కారణం లేకుండా ముఖ్యంగా ఇది నార్త్ ఇండియాలో ఎక్కువ నార్త్ ఇండియాలో మరీ ఎక్కువ జరుగుతూ ఉంటది ఇది పర్సక్యూషన్ ఎందుకంటే అక్కడ యాంటీ క్రిస్టియన్ బిల్ వచ్చేసింది కాబట్టి ఆ పన్నెండు రాష్ట్రాల్లో భయంకరమైన అవరోధాలు ఆటంకాలు ప్రతికూల పరిస్థితులు క్రైస్తవులకు పాస్టర్లకు సేవకులకు అంతటి ప్రతికూల పరిస్థితులలో కూడా వాళ్ళు ముందుకు సాగుతున్నారు జైలుకి వెళ్తున్నారు బెయిల్ మీద బయటకు వస్తున్నారు కోర్టుల వారి తరపున మాట్లాడే వాళ్ళు ఉన్నారు ఎన్ని జరుగుతున్నా కూడా సేవ ఆటంకం జరగటం లేదు ఎందుకంటే శ్రమలు మన విశ్వాసాన్ని బలపరుస్తాయి శ్రమలు వస్తున్నాయంటే నేను బలపరచటానికి అనేది మనము ముందుగా గుర్తించి ప్రభుకి స్ఫుర్తి చెల్లించండి శ్రమలు వస్తున్నాయి నా జీవితాన్ని చాలా శ్రమలు ఎదుర్కొన్నా నా టీచింగ్ ఫీల్డ్లో నేను చాలా శ్రమలు ఎదుర్కొన్నా కానీ ప్రతి సమయంలో నేను ఒక అడుగు వెనుక్కేస్తే దేవుడు నన్ను నాలుగు అడుగుల ముందు నడిపించాడు కారణమేంటి నా ప్రభు మీద ఉన్నటువంటి నా విశ్వాసం సేవకులకు ఇది చాలా అవసరం విశ్వాసంలో స్థిరులై ఉండండి బలవంతులై ఉండండి నీలకడగా ఉండండి జారిపోయే ప్రసక్తి లేదు సేవకు అలాంటప్పుడు సేవకు రావద్దు కదా ప్రభు నిన్ను పిలిచిందా ఆ పిలుపుకు లోబడి ఉండండి ప్రభు యొక్క పిలుపుకు నమ్మకంగా ఉండండి నమ్మకంగా ఉండాలి ఎందుకంటే శోధనలు మరి ఎక్కువగా వస్తాయి ఎందుకు వచ్చిన రవ్వ ఈ సేవకి నాకు అవసరమా అనే వారు ఎంతో మంది వెన వెనుక జారిపోయిన వాళ్ళు అన్నారు ఎంతో మంది పిలుపు ఎవడు వెనక్కి జారడు ఎందుకంట ఆ పిలుపుని పట్టుకొని ముందుకు సాగటానికే వాళ్ళు ప్రయత్నం చేస్తారు నాగిలి పైన చేయి వెనక్కి ప్రతి లేదు ఎందుకంటే ఇది ఇష్టపడి దేవుడి పిలుపుకు లోబడి నువ్వు ముందుకు సాగటానికి సిద్ధ పండావు కాబట్టి ప్రతి క్రైస్తవ విశ్వాసీ ఒక సేవకుడు ఒక యోధుడు ఒక సేవకుడు ఒక యోధుడు కాబట్టి నీ సేవా జీవితంలో నువ్వు ఒక సైనికుడుగా ఒక యోధుడిగా ముందుకు వెళ్తున్నప్పుడు కుటుంబం వెనక్కి పరిస్థితులు వెనక్కి ఆరోగ్యం వెనక్కి కదండి ఆరోగ్యం వెనక్కి ముందుకు వెళ్ళటానికే నువ్వు నిశ్చయించుకున్నావు నీ మాట మీద నిలబడాలి ను మాట మీద నిలబడినట్లయితే దేవుడు నీ కార్యం జరిగిస్తాడు నువ్వు వెనుకకు జరిగితే దేవుడు కూడా దుఃఖిస్తాడు ఎందుకంటే ఆయన ఉన్నత పిలుపును నీకు ఇచ్చినప్పుడు దాన్ని దానిని నువ్వు గౌరవ ఆనర్ ఆనర్ ద కాల్ ఆఫ్ గాడ్ యు హ్యావ్ టు ఆనర్ ద గాల్ కదా ఆయన పిలుపును గౌరవించాలి కొందరికి దేవుడు ప్రత్యక్షంగా చెప్తాడు నువ్వు నా సేవకురా అని కొందరికి పరోక్షంగా వాక్యం ద్వారా చెప్తా కొంతమంది మా మీటింగ్స్లో వాళ్ళని వాళ్ళు సిద్ధపరచుకుంటున్నారు సేవ చేసుకోవాలి ప్రతి క్రైస్తవుడికి ఇది పిలిపో ఎందుకంట మనం చూసుకున్న మార్కు సువార్థ పదహార పదార్థం మీరు వెళ్ళండి భూమి గంతం వరకు వెళ్ళండి లోకం వెళ్ళండి సువార్థను ప్రకటించండి ప్రతి ఒక్కరిని విశ్వాసంలో రేపించండి రోగాలను కొట్టండి పాములు తేళ్లు ఉన్నా కూడా మీరు ముందుకు సాగండి కదా మార్కు శువార్త పదహార పదహారు ఎంతో ధైర్యం ఇస్తుంది ఎంతో ధైర్యం ఇస్తుంది ప్రతి ఒక్కరు ముందుకు వెళ్ళాలని చెప్పి దేవుడి కార్యాలని మనము చిన్నతనం చేస్తే మనం దేవుడిని చిన్నతనం చేసినట్టే యుజానరింగ్ ద గాడ్స్ కాల్ ఇఫ్ యు డోంట్ కమ్ ఫార్వర్డ్ విత్ ఫెయిత్ విశ్వాసంతో ముందుకు సాగకపోతే దేవుడి వాక్యం నిర్ధకం చేస్తున్నావు దానికి శాపం ఉంటుంది తీర్పు ఉంటది కాబట్టి దేవుడి కార్యాలను ఆలోచిస్తూ చేస్తున్నావా అనాలోచితంగా చేస్తున్నావా ఎందుకంట మన మాటలు ప్రతిదీ కూడా తీర్పులోనికి వస్తాయి మనం ప్రతి మనం చేసే ప్రతి మాట్లాడే ప్రతి మాట తీర్పులోనికి వస్తుంది దేవుడి కార్యం కాకపోతే ఈ సేవలో పని భారం ఉంది అని చెప్పి తప్పించుకోకూడదు ఎందుకంట నీ భారము ఆయన తగ్గిచ్చేస్తాడు నా కార్యము నా కాడి సులువు అయినది అంటున్నాడు దేవుడు ఈజీ అంట దేవుడి కార్యం ఎప్పుడు అది ఎప్పుడు ఈజీ అవుతుంది నువ్వు పరిశుద్ధాత్మచిత అభిషేకించబడినప్పుడు నీ పరిశుద్ధ ఆత్మ జీవితంలో భాషలతో మాట్లాడు దేవుడితో డైరెక్ట్ గా మాట్లాడుతున్నావు కదండి భాషతో మాట్లాడుతున్నావు దేవుడితో మాట్లాడుతున్నావు నువ్వు దేవుడితో మాట్లాడుతున్నప్పుడు నీ అంతరంగ అంటే నీ అంతరాత్మ నీలో ఉన్న పరిశుద్ధాత్మ ఆయనతో సంభాషిస్తున్నప్పుడు నీ కార్యం అన్ని ప్రతి శ్రమ దాటుకుంటూ ప్రతి కార్యంలో దేవుడు ముందుకు నడిపిస్తుంటాడు ఆటంకంలో కొట్టి వేయవాడు అయి ఎందుకంటే నువ్వు మాట్లాడే భాష సైతానికి తెలియదు దానికి అర్థం కాదు ఎందుకంటే నీవు నీతో నీ దేవుడు నేను నాతో నా దేవుడు ఈతో మన సంభాషణ ఎంతసేపు చేసినా సరిపోదంట ఎందుకంటే ఆత్మలో మనం మర్మాలు పలుకుతున్నాం ప్రభువు మన యొక్క అంతరాత్మను వెదుగుతున్నాడు ఆత్మలో మన ఆత్మఘోష అని వింటున్నాడు నీ అవసతులు నీ అక్కర్లు నువ్వు నోటి ఎన్ని చెప్పినా కూడా ఆత్మతో చెప్పినప్పుడు అది మరింతగా ఫలిస్తుంది పరిశుద్ధాత్మలో భాషల్లో మాట్లాడండి మీ ఒంటరి జీవితంలో మీరు దేవుడితో సంభాషించండి ఒంట ఎందుకంట భాషలు అవిశ్వాసులకు సూచన కదండి కానీ నువ్వు మాత్రము దేవుడితో మాట్లాడవు అవిశ్వాసులు వింటున్నారు విన్నప్పుడు ఏమనిపిస్తుంది ఏంటి వీళ్ళు మన భాషలో మాట్లాడుతుందని వేరే వేరే దేశాల అందరూ కూడా ఆ రోజు గుర్తించి అంటున్నారు ఎందుకు వస్తుంది నేను మందు సూచన విశ్వాసులకు అది దేవుడితో సంభాషణ ఇది మర్చిపోకూడదు దేవుడికి సంభాషించడం వాపేసినావా కడుపు కన్నం తింటున్నాం కదా ఆత్మకు కూడా ఆహారం ఇవ్వాలి కదా జీవాహారము జీవా జలము ఇచ్చివాడు అయింది ఆత్మకు ఆహారాన్ని పెట్టలేకపోతే ఆత్మ కూడా క్షీణిస్తుందంట అందుకే నీలో నిరాసక్తి ఆసక్తి లేకపోతుందంట ఆసక్తి చచ్చిపోతోంది దేవుడి సేవలు ఉజ్జీవం కావాలా ఉజ్జీవం ప్రార్థనలు చెప్పి మనం అంటున్నాము కానీ ఆత్మ ఉజ్జీవం పోయింది ఎందుకంటే ఆసక్తి కోల్పోతున్నా ప్రభువుల ఆసక్తి పెంచుకోవాలి ఇది ఒకరితో కాదు మనకి మనీ చేసుకోవాలంటే ఉన్న ఆత్మ ప్రతి అని మనం పాట పాడుకుంటా బలపరచేవాడు స్థిరపరచేవాడవని బలపరచువాడు అని ఆహారం అందించండి వారి చేత మాట్లాడుతూ వాక్య ధ్యానం చేస్తే అదే నీ హృదయానికి నీ అంతరంగ పురుషుడికి మన్నా అదే ఆహారం మరి ఆహారం పెట్టకపోతే క్షీణించదా ఆత్మ క్షీణిస్తుంది ఎందుకు మనలో నిస్సత్వ ఎందుకు మనలో రోగాలు ఎందుకు మనలో నిస్స డిస్అపాయింట్మెంట్ నిరుత్సాహం మనలో నిరుత్సాహం కలుగుతోంది చాలా మంది చాలా ఉద్యమంగా మొదలు పెడతారు సేవ నేను ఎగిరి గంత చేస్తా నేను చూడు చేస్తా అని చెప్పి ఎంతో గొప్పగా మాట్లాడుకుంటుంటారు బాడబౌట్ లేటర్ స్టేజ్ తర్వాత కాలంలో వాళ్ళు ఏమైపోయినారు ఇలా ఎంతమంది కనుమారుగా వాళ్ళు ఉన్నారు జీవంతో మొదలుపెట్టిన వారే అందరు కూడా కారణం ఏంటంటే వాక్య జానము దేవుడికి మనకు మధ్యన సంభాషణ కమ్యూనికేషన్ గ్యాప్ రావటం సంభాషణ లేకపోవటం ప్రభుతో మాట్లాడండి ప్రభు నీకు ఏమో మర్మాలు తెలుసు దర్శనాల ద్వారా మాట్లాడుతుంటాడు ఏషియాకు దర్శనం ఒకటి ఉంది మనకు ఏషియా గ్రంథంలో చూస్తున్న మధ్య అది ఇప్పుడు చెప్పను కానీ తర్వాత మాట్లాడదాం ఏషియా గ్రంథం ఆరవ అధ్యాయంలో చూస్తాం మాట గొప్ప దర్శనం చూసింది ఏషియా ఆయన ఒక ప్రవక్త కదా ఒక గొప్ప దర్శనం చూసిన ప్రవక్త ఆ దర్శనంలో ఆయన ఏడు పాయింట్స్ చెప్తున్నాడు ఏడు విషయాలలో ఆయన దర్శనం ఉందట ఆయన దర్శనం ఉంది అంట ఏంట ఉన్నత పిలుపు ఆయన ఉన్నత పిలుపు పైన దర్శనం చూసిండు ఈ రోజు కూడా నాకు కొన్నిసార్లు చాలా బాధ ఏంటంట యేసు ప్రభు ఫోటో కదా యేసు ప్రభు ఫోటో ఇది మనకి బైబిల్ అక్కడ కనపడదు మీరు వాక్యరీతిగా వెతకండి కావాలండి వాక్యరీతిగా వెతకండి యేసు ప్రభు ఫోటో ఈ భూమి మీద ఉన్నప్పుడు ఒక జూయిష్ ఫేస్ అది యూదుల ముఖ కవాళ్ళికలది ఆయన మనిషిగా ఉన్నప్పుడు ఆయన మనిషిగా ఉన్నప్పుడు మానవ దైవంగా ఉన్నప్పుడు ఈ భూమి మీద చేసినప్పుడు ముప్పై సంవత్సరాలలో యేసు కనిపించిన రీతిగా ఆ ముఖ కవాళ్ళికలను బట్టి ఫోటోస్ ని పెడుతున్నారు కానీ ఈ ఫోటోని బజార్ కూడా దొరుకుతుంది కదా ఎంత అన్యాయం యశురిప్రభు ఫోటో అంటే దేవుని బజార్లో కొనుక్కుంటున్నావా అనుభవ ఏషియాకు వచ్చిన దర్శనం చూడండి ఆరవ అధ్యాయంలో మొదటి నుంచి తొమ్మిది వచనాలను చూస్తే మీరు ఇట్ట తీరిక ధ్యానం ఎందుకంటే ఏషియా దర్శనము దానియలి యొక్క దర్శనము ప్రకటన గ్రంథంలోని దర్శనము జకర్యా ప్రవక్తకు దర్శనం అన్నిట్లో కూడా దేవుడు ఒకలాగే ఉన్నాడు ఒకలాగే కనబడుతున్నాడు ఆయన నుంచి కింది వరకు అగ్నిమయం మహిమలో నివసించేవాడు తెల్లని వస్త్రులు ఉన్నిని పోలిన తల్ల వెంట్రుకలు మీ ఫొటోస్ లో ఉన్నాయా మనం పొద్దున్నే గుడ్ మార్నింగ్ అని ఫార్వర్డ్ చేసి ఆ ఫొటోస్ లో యేస ఆ విధంగా కనబడుతున్నాడా అండ్ మానవ దైవంగా ఉన్నప్పుడు తీసిన ఒక కవళికలను బట్టి ఆ ఫొటోలు ఒక్కొక్క దేశపోడు ఒక్కొక్క లాగా ప్రింటింగ్ పెట్టుకున్నాడు అది యూదుల ఫేస్ యూదుడు యూరోపియన్ ఫేస్ యూరోపియన్ అమెరికన్ ఫేస్ లో అమెరికన్ అది దేవుడే కాదు కదా మన దేవుడు జీవం కలిగిన దేవుడు కదా అది మనం పాటించాలా మనం ప్రతి ఒక్కరికి ప్రకటించాలా మన ఇంట్లో అట్లాంటి బొమ్మలు ఉండకూడదు మనం ఎలాంటి ఫోటోలు కూడా ఫార్వర్డ్ చేయకూడదు నువ్వు ఎంకరేజ్ చేస్తున్నా అలాంటి బొమ్మలని అది అని మనకు తెలిసిపోయిన తర్వాత మనకి తెలిసిపోయిన తర్వాత మనం చేయాల్సిన పని మనం చేయాలా ఎందుకంటే జీవంగల దేవుడు ఆయన పైలున దర్శనం చూసి నేషయ అంత గంభీరమైన మొక్క వర్చస్సు దేవుని చూస్తాం మనం గంభీరమైన మొక్క అగ్ని గోళంల వంటి కళ్ళతో ఉన్న దేవుడు ఆయన పైనుంచి కింది వరకు ధూమ రక్త మర్ణమయన్లు కాదు తెల్లని మహిమతో అగ్నిలో మెరుస్తున్నటువంటి దేవుడు మహిమలో నివసిస్తున్నటువంటి దేవుడు అనుకున్న దర్శనం అది అనే రెండవ దర్శనం ఏంటంట అంతర్ముఖం అంతర్ముఖ దర్శనము అతన్ని తను తాను చూసుకున్నప్పుడు భయపడ్డాడు ఇదేంటి దేవుడు ఇంత గొప్పగా ఉన్నాడు ఇంత వెలుగులో ఉన్నాడు ఒక సేవకుడు దైవ దర్శనం జరగాల అంతరంగంలో ఆ దర్శనం చూడాలి మనం వాక్యం చదువుతున్నప్పుడు మనకు ఖచ్చితంగా దేవుడు కనిపిస్తాడు మనకు ఖచ్చితంగా దేవుడు ఆ అంతరంగంలో నుంచి మనకు మనోనేత్రాలకు కనిపిస్తాడు ఆయన అంతరంగంలో ఈ ఫోటో ఎక్కడ కనబడదు అక్కడ మనకు ఎందుకంటే దేవుడు అది ఎరిగిన వాడు మనుష్యులలోకి ఆయన ప్రవేశించ హృదయాంతరంగం పరిశోధించే దేవుడు కాబట్టి ఆ పైన దర్శనం మనం చూడాలి సేవలో ఉన్నప్పుడు అప్పుడే నేను నువ్వు పరీక్షించుకుంటావు నును నువ్వు లోకం ని పరీక్షిస్తావు ఆ ఏషియాలో ఏడు ఆరవధ్యాయము మొదటి వచనం నుంచి తొమ్మిదవ వచనం వరకు మనం చూస్తాం ఇవి ఏడు ఏడు రకాల దర్శనాలు చూసింయన పైనున్న దర్శనం చూసింది తర్వాత అంతరంగంలో మన అంతర్ముఖ దర్శనం మనస్సులో దేవుని చూసుకున్నాను ఈయననే నా దేవుడు అని ఎందుకంటే ఆ జలముల ఘోషలో ఆయన స్వరం వినిపిస్తున్నాడు కాబట్టి విస్తారమైన జలము నీళ్ల వాటర్ ఫాల్స్ లాంటి సౌండ్ అది ఆ సౌండ్స్ లో దేవుడి స్వరాన్ని వింటున్నాడు అంతర్ముఖంగా మన అంతరంగంలో చూసిన దేవుడు చూసిన వాడు మూడో మూడో దశ చూడండి ఆయన బాహ్య రీతిగా చూసిండు ఆ అధ్యాయంలో ప్రపంచాన్ని చూసిండు ఎందుకు దేవుడు ఏషియా పిలిపి కాల్ కదా దేవుడి పిలుపు ఉన్నప్పుడు ఈ దర్శనాలు ఖచ్చితంగా జరిగి తీరాలి బాహ్య ప్రపంచం ఎంత భయంకరంగా ఉంది ప్రభు ఎవరు వస్తారంటే నేనున్నాను ప్రభు అంటాడు ఎప్పుడు అంటాడు అన్నమాట అపవిత్రమైన పెదవులు గలవాడు దూతో వచ్చి ఆయన పెదవులని మూడుతుంది కదా అంటే ఒప్పుకోలు మనసంతా ఆత్మచేత నింపబడిన వాడు కాబట్టి పశ్చాత్తాపం జరిగింది ఆయనలో ఆ దర్శనం చూస్తున్నాక పశ్చాపం జరిగింది ఉన్నతమైన ఆ యొక్క పిలుపును ఉన్నతమైనటువంటి ఆ యొక్క సన్నిధి చూడగలిగిన దేవుడు చూడగలిగిన వ్యక్తి యషయ సేవకుడు ఇంత గొప్పగా దివించబడటానికి కారణం ఏంటంట తనను తాను సిద్ధపరచుకొని విధేయతతో ఆయన సన్నిధిలో విధేయతతో ఆయన సన్నిధిలో ఉన్నప్పుడే ఇవన్నీ జరుగుతాయి ఇవన్నీ జరుగుతాయి చూడండి ఇంకొక మాట ఆయన లోతైన దృ దర్శనం చూసి అక్కడ లోతైన దర్శనం అంట ఏంట దర్శనము తన హృదయమును గూఢ స్థితిని తన హృదయ అంతరంగమును పరిశోధించుకోవడానికి సిద్ధపడ్డాడు తను ఎంత పాపినో తను ఎంత ప్రయాస పడితే దేవుడి సన్నిధికి చేరగలిగిండో అవన్నీ ధ్యానం చేసుకుంటున్నాడంట సేవకోణంలో ఈ రకమైనటువంటి రిపెంటెన్స్ రావాలి లేదా ఇన్నర్ కాన్షియస్ పర్మిట్ చేయాలి మనసాచి ఒప్పుకోవాలి సేవ చేయడానికి సిద్ధంగా ఉన్నావా సేవ చేయడానికి అర్హత కలిగి ఉన్నావా ఎందుకంటే ఒక్కడు మనకి చెప్పడం కాదు మనల్ని మనం శుద్ధి చేసుకోవటానికి మనల్ని మనం సిద్ధపరచుకోవడానికి నేర్చుకోవాలి మనము నేర్చుకోవాలా ఇంకొక మాట ఏంటి ఈ లోకంలో ఉన్నటువంటి నటనలు ఈ లోకంలో విగ్రహారాధన ఈ లోకం అవిధేయత కూడా చూసిందంట అక్కడ ఆ దర్శనం దగ్గర లోకం భయంకరంగా ఉంది లోకం విచ్చలి విడుదల ఉంది లోకం మొత్తం ప్రపంచాని ఆయన చూడగలిగింది ఆ దర్శనంలో లాస్ట్కి ఏమైపోతుందంట పరిశుద్ధతను గూర్చిన ఒప్పుకోల్ చేసుకున్నాడు నేను పాపిని ప్రభ నన్ను నన్ను కరణించు అనే మాట వరకు వచ్చేసింది ఆయన సిద్ధపరచుకున్నాడు మీరు ధ్యానించండి తర్వాత ఇంత గొప్ప సేవ అయితే ఈ సేవ చేస్తున్నంతసేపు మరి నాకేంటి లాభము అంటే నీకు ఏం లాభం లేదు దేవుడి పిలుపుని అందుకొని నువ్వు ముందుకు సాగుతున్నావు నీ లాభం ఎక్కడ ఆయన జీతము తీసుకొని వచ్చినప్పుడు నీకు తగిన పారితోషికము తగిన జీతము ఆయన ఇచ్చి నీకు లాభము అంతవరకు నీకు లాభం గురించి నువ్వు మాట్లాడకూడదు ఎందుకంట నీ విధేయతని నీ యొక్క సన్నద్ధత సిద్ధపాటిని దేవుడికి కనబరుచుకుంటున్నావు అంతే విధేయతతో దేవుడి సముఖంలో ఉండాలని సేవ చేయాలని ఆత్మల గురించి భారం ఉంది అని నువ్వు ప్రార్థిస్తున్నావు నీ భారం అంతటినీ తీసివేయేవాడు ఆయనే కాబట్టి ఆయన కార్యములను ఆలోచించండి ఒకసారి తర్వాత మనకు ఆ దానియులు గ్రంథంలో ఒక మాట ఉంటుంది సేవకులు విస్తారంగా సేవ చేస్తున్నారు సిద్ధపడుతున్నారు చేసుకుంటున్నారు వాళ్ళని వాళ్ళు బలపరచుకుంటున్నారు దేవుడి ఆత్మ ద్వారా దేవుడి ఆత్మ ద్వారా బలపరుచుకున్నప్పుడు గలతీ పత్రికలు అపోస్తులైన పావులు రాసిన గలతీ పత్రిక నాలుగవ అధ్యాయము తొమ్మిదో వచనంలో ఒక మాట చూద్దాం నాలుగవ అధ్యాయము తొమ్మిదవ వచనంలో ఒక మాట ఏంటమాట ఇప్పుడు మీరు దేవుని ఎరిగిన వారును మరి విశేషముగా దేవుని చేత ఎరుగబడినవారును ఇవన్నీ ప్రిపరేషన్స్ అడ్డంకులు ఇవన్నీ దాటుకుని ముందుకు ఇప్పుడు ఇప్పుడు అంటే ఇంత ప్రయాసం జరిగిన తర్వాత ఇంత ప్రయాసని సేవలో ఇంత ప్రయాసని క్రైస్తవ విశ్వాస ఇది ఒక సేవకుడికే కాదు ప్రతి యాత్రికుడికి క్రైస్తవ యాత్రికుడికి అంట ఏంటది ఇప్పుడు మీరు దేవుని ఎరిగిన వారును మరి విశేషంగా దేవుని చేత ఎరగబడినవారు గాడ్ షుడ్ సే ఐ నో యు మై ఛైల్డ్ కదా గాడ్ షుడ్ సే ఆయన చెప్పాలా నువ్వు నా కుమారుడివి నా కుమార్తె నేను ఎరిగి ఉన్నాను దేవుడు చెప్పాల సేవకులు దేవలో మన చోటి సేవకు చెప్పడం కాదు దేవుడు నేను ఖచ్చితంగా తెలుసుకుంటాడు బ్రదర్ సిస్టర్ ఖచ్చితంగా నువ్వైతే పర్లోకంకి వెళ్తావు గ్యారంటీ అని మనుషులు చెప్పడం కాదు దేవుడు చెప్పాల ఎందుకంటే ముఖస్థుతి చేసే మనుషులు వేషధారికులు మన మధ్యలో చాలా మంది ఉంటారు వేషధారణతో కూడినట్టు ఆయొక్క నటన జీవితం మనం గమనించుకోవాలా వారి నుంచి మనం వేరు కావాలి ఎందుకంటే సేవకు వీళ్ళ ఆటంకం సేవకు వీళ్ళు ఆటంకం ఇలా ఇట్లాంటి ఆటంకపరిచే వారి గుంపుని మనం వేరు చేయాలా సేవలు ముందుకు సాగటానికి మన తోటి సేవకులను ముందుకు ఎంకరేజ్ చేసుకుంటూ వాళ్ళతో పాటు సేవా సాగాల అయితే ఈ సేవా పరిచయ చేస్తున్నప్పుడు చూడండి వాక్య ప్రకారం దేవుని హృదయాంతరంగము ప్రేమించని వారు చూపించే భక్తి నటనా ఆ ఎవరు వాళ్ళు వాక్య ప్రకారం నడవకుండా మనం ప్రతిసారి ఏం ఏం ఏమి జ్ఞాపకం చేసుకుంటున్నామంటే మనము మాట్లాడే మాటలు వాక్య ప్రకారం ఉన్నాయా ఇది వాక్య వ్యతిరేకత మాట్లాడుతున్నాము కదండి వాక్య ప్రకారంగా ఉన్నాయంటే ఇది దేవుని మాట వాక్య వ్యతిరేకత అంటే ఖచ్చితంగా అది ప్రేరేపించినట్టే సో వాక్య ప్రకారం నడవకుండా దేవుని హృదయాంతరంగమును ప్రేమించని వారు పెషదారు ఆయన హృదయమంతి ఏంటి ఆయన మనస్సు ఏంటి మనం నేర్చుకున్నాము అందరినీ క్షమించాలా అగ్ని తీర్త దహించి వేద్దామా అన్నప్పుడు ఏమన్నాడు వారిని గర్దిించిండు వారు పగ్గుపడాలా దేవుని సన్నిధిలో నిలబడాలా వారు పరివర్తన చెందాలా పశ్చాత్తాపం పొందాలా దేవుని ప్రేమను అనుగ్రహ అనుగ్రహం పొందాలా అని దేవుడు అంటున్నాడు లేని అందుకే కదా వారి కోసం వచ్చింది నువ్వు వారిని కాల్చి చంపేయమని చెప్తుంటే తప్పు కదా అని దేవుడు ఎంతో సున్నితంగా వారిని గద్దించాడు నువ్వు గర్దిస్తున్నప్పుడు సున్నితత్వం ఉందా కఠినంగా గర్దిస్తున్నవా ఎక్కుబుద్ధి లేదు సిగ్గు లేదు అంటున్నావా ఇలాంటి పదాలు మనం పరుష వాడకూడదు సున్నితంగా గద్దించాలి ఇది వాక్య భాగమే కదండి సున్నితంగా గద్దంది ప్రభు వారిని కూడా వాళ్ళు మళ్ళా ఆయన సొంత శిష్యులే కదండి సొంత శిష్యులే సున్నితంగా గర్దించటం మనము అలవాటు చేసుకోవాలా ఎందుకంట ప్రభు పరుషంగా ఎప్పుడు మాట్లాడదాం ఒకటే ఒకసారి కోపం తరిచిండి అక్కడ నా మందిరము ప్రార్థనా మందిరం అనబడును మీరు దానిని దొంగల గుహగా చేశారని అక్కడ కొంచెం కోపం ప్రదర్శించండి దేవుడు అని కోపిష్టి కాదు కదా హీమాస్వరు ప్రేమతో చెప్తాడు కానీ ఆ ఒక్క విషయంలో తన సన్నిధి మందిరమును వారు గుహగా మార్చి వ్యాపారం చేస్తుంటే సహించలేకపోయాడు ఆరాధన జరగవలసిన స్థలంలో ఆయనకు మహిమ చెల్లించవలసిన స్థలంలో వ్యాపారం చేసుకుంటుంటే దేవుడికి ఎంత కోపం వస్తుంది కదా అప్పటికి వాని ఒకటే ఒక మాట నా మందిరము ప్రార్థన మందిరం అనబడును కదా దాన్ని మీరు ఏం చేస్తున్నారు అని చెప్పి వాడిని అక్కడి ను పారద్రోలిండు యటౌట్ అని కూడా అడిగడా అన్నిటినీ తీసి విసిరేస్తే వాళ్ళకి వాళ్ళు వెళ్ళిపోయాడు అంటే ఎంతో సున్నితంగా మందలించి కదా మీ మందలింపులో సున్నితం కచ్చితంగా ఉండాలా ఒక పరుశు పదం వాడకూడదు దేవుడి మాట నా మాట వాక్యం చెప్తున్నమాట కాబట్టి ఇలాంటి వారిని నట్టన సేవకులు అంటాం వీళ్ళు వేషధారులు జాగ్రత్త పడాలి ఎందుకంటే నీలో ఉన్న పరిశుద్ధాత్మ వారిని ఖచ్చితంగా గుర్తిస్తాడు ఖచ్చితంగా గుర్తిస్తాడు వీళ్ళు మనకు పనికొచ్చారా సేవలో వీళ్ళు సేవలో ఆటంకంగా ఉన్నారా అనేది దేవుడు మనం తెలియచేస్తాడు ఎందుకంటే ఆయన గొప్ప కదా అంతరంగంలో హృదయ అంతరంగంలో ఎదిగిన వాడు కాబట్టి కచ్చితంగా ఆయన మన యొక్క ఆత్మను పరిశోధించేవాడు మన ప్రవర్తనను సరిచేవాడు ఆయన్ని కాబట్టి ఆయన సేవకు మనం సమర్పించుకున్నప్పుడు కొంచెం కష్టమైన క్లిష్టమైన పరిస్థితులు ఉంటాయి కొన్ని ఎదుర్కొంటాము కొన్ని హింస కూడా జరుగుతుంది హింస కూడా కోర్టులో తీసుకెళ్లటము జైలుకి తీసుకెళ్లటము ఇలాంటివి కూడా జరుగుతూ ఉంటాయి వాళ్లతో కూడుతూ ఉంటారు సేవకులని గుళ్ళు కాల్ చేస్తున్నారు కదా మనము వార్తలలో ఎన్ని రకాలుగా హింసించబడుతున్నారు కానీ వారి విశ్వాసంలో వెనకడుగు వేయటం లేదు ఎందుకంటే సేవలు ఇవన్నీ ఉంటాయని చెప్పి మనకు దాని ఏలు ఒక మాట ఉంటుంది చూడండి ఒకసారి దాని గ్రంథము పదకొండ అధ్యాయము దానియేళ్లు గ్రంథము పదకొండవ అధ్యాయము అక్కడ దానియులకు వచ్చినప్పుడు ఒక దర్శనం అనమాట పదే పదే అధ్యాయం నుంచి పన్నెండవ అధ్యాయం వరకు అది ఒక సంఘటన అంత్యకాలంలో జరగబో వాటిని దర్శనంగా చూపించింది దేవుడు అప్పట్లోనేమో ఆ సమయానికి ఆ సందర్భానికి సూట్ అవుతుంది కాని ఆ వాక్యము ఈ రోజు ఖచ్చితంగా నెరవేరుతుంది ఏంటి ఆ వాక్యం చూడండి ఒకసారి దాని గ్రంథము పదవ అధ్యాయము ముప్పై వచనం నుంచి ఒకసారి చూద్దాం అందుకతడు ఇచ్చకపు మాటలు చెప్పి నిబంధన అతిక్రమించి వారిని వశపరచుకొనను అయితే అయితే ఇది మన వాక్యం తమ దేవుని ఎరుగువారు లిగి గొప్ప జనములలో బుద్ధిమంతులు అనేకులకు బోధించురు కాని వారు బహుదినములు ఖడ్గము వలనను అగ్ని వలనను కృంగి చెరపట్టబడి హింసింపబడి దోచబడరు వారు కృంగిపోవు సమయమందు వారికి స్వల్ప సహాయము దొరుకును లు ఇవన్నీ ఫేజస్ దాటి వెళ్తారంట వాక్యం చెప్తుంది కచ్చితంగా మీరు ద్వేషించబడతారు కచ్చితంగా మీరు హింసించబడతారు ఖచ్చితంగా మీరు గొప్ప కార్యము చేస్తూ ముందుకు వెళ్తూ ఏం చెప్తుందంట ఖడ్గము వలన కృంగి చెరపట్టబడు అగ్ని భయం ఉంటుంది ఖడ్గంతో భయం ఉంటుందంటే పోసి ముక్కలు ముక్కలుగా చేసే సందర్భాలు ఉన్నాయి అగ్ని చేత కాల్చబడిన సందర్భాలు ఉన్నాయి మనకున్నాయి కదా ఎగ్జాంపుల్స్ ప్రతిరోజు మనం వారి గురించి ఆలోచిస్తుంటాం కదా కొన్నిసార్లు అనిపిస్తుంది కదా ప్రభ ఈ సేవ ఇంకా సేవ చేయాల్సిన ఎంతో ముందు ఆయన వయస్సు కాలము అకాలంగా మరణించిండు కదా ఆయన బ్రతుకుంటే సేవ ఇంకా ఎంత గంభీరంగా చేసేవాడో కదా ప్రభ ఎందుకు ప్రభ త్వరగా తీసుకెళ్లిపోయినా ఒక దుఃఖం అసలు మనలో గొప్ప గొప్ప సేవకులు మాయమైపోతున్నారు హింసించబడుతున్నారు హతసాక్షులుగా మారిపోతున్నారు హత సాక్షులుగా మారిపోతున్నారు ఇలాంటప్పుడు మనకి ఏం గమనిస్తున్నామంట దేవుని యొక్క కార్యంలో గొప్ప కార్యంలో ఆయన ఆయన ఎంత వరకు వాడుకోవాలనో ఎంత వరకు వాడుకోవాలనో మనం చూసినాం కదా విషయంలో నలభై ఏళ్ళు పరువు దగ్గర నలభై ఏళ్ళు మిధ్యానులో నలభై ఏళ్ళు ఐగుప్తిల నుంచి వం నుంచి విడిపించూట ఇరవై ఏళ్ల ప్రయాస ఆయనది ఒకరోజు రెండు మనం చూస్తూ ఉంటాం కదా ఒక రోజు రెండు రోజులకి చెమటలు వచ్చేసినాయి అలసిపోయిన నొప్పులు చేతి నొప్పులు ఒళ్ళు నొప్పులు అని చెప్పి కంప్లైంట్స్ ఇస్తుంటాం శరీర రీతిగా బలహీనులమే కానీ సిద్ధమే ఆత్మ సిద్ధమే కాబట్టి దేవుడు ఏమంటున్నాడు ఇక్కడ అగ్నిచేత మీకు హింసలున్నాయి కదా మనం గ్రాహం స్ట్రీన్స్ గురించి ఆలోచిస్తాం ఆయన ఒరిసాల సేవ చేసినప్పుడు పుష్ రోగుల మధ్యన ఆయన ఆయన బిడ్డలు క్యాబ్ లో కార్లో పడుకున్నప్పుడు మొత్తం కార్తో సహా దహించి భార్య బిడ్డ మాతని ఇంట్లో ఉన్నారు వీళ్ళు మాత్రం కార్ లో పడుకున్నారు కాచి వేస్తే చచ్చిపోయిందా ఇలా ఎంతో మంది రెండు సంవత్సరాల నుంచి ప్రభు సేవలో ఉన్న వారు హతసాక్షలుగా అంటే దేవుడు వారిని ఒక ఒక ఒక సందర్భం కోసమే ఉపయోగించుకుంటున్నాడు ఒక పీరియడ్ కోసము ఒక వ్యక్తి ముందుకు వెళ్లాల వారి ద్వారా ఉజ్వలమైన సేవని దేవుడైతే జరిగించుకుంటాడంట కాబట్టి ఇట్లా అగ్ని చేత కొంతమంది ఖడ్గం చేత కొంతమంది మనం చూసుకున్నాం కదా అపోసులు అందరూ కూడా ఉరి హత్య అది హత్యని హతసాక్షులు అయిపోయినాడు స్లీపెన్ అయితే రాళ్లతో కొట్ల పడ్డాడు ఇలా చాలా మంది హింసించబడ్ చూడరు దో చూడ కృంగిపోవు ఇంత సేవ చేసిన అంటే ప్రభు నాకు ఏంటి ప్రతిఫలం అని కృంగిపోయే సందర్భం ఒకటి ఖచ్చితంగా వస్తుంది కృంగిపోయే సందర్భం ఒకటి ప్రతి ఒక్క విశ్వాస జీవితంలో వస్తుంది నేను ఇంత ప్రార్థన చేస్తున్నా నేను ఇంత గొప్పగా దేవుడి యొక్క కార్యంలో ఎదురు చూస్తున్నా ఆశ అంతగా నేను ప్రభువు యొక్క అంతరంగం ఎరిగిన దానినే ముందుకు సాగుతున్నా అయినా నాకు చోదనలు అయినా నాకు శ్రమలు కదండి హింసించబడుతున్న వారు చూడండి చెరపట్టబడినవారు దోచబట్టిన వారు కృంగిపో సమయం అందు వారికి స్వల్ప సహాయం దొరుకునైతే అనేకులు ఇచ్చకపు మాటలు చెప్పి వారిని హత్తుకొందురు కాని లాస్ట్ వాక్యం చెప్పి మోగిస్తా నేను కాని నిర్ణయ కాలము ఇంకా రాలేదు నిర్ణయ కాలము ఇంకా రాలేదు ఎవరు నిర్ణయించాలా ఆ కడబూరం రోగు సమయంలో దేవుడు నిర్ణయించేవాడు తండ్రి అయిన దేవుడు తన మహిమలో అక్కడి నుంచి తన ఆఖరి బోర స్వరానికి జరగబోయే కార్యములను గురించి ఆయన నిర్ణయించేవాడు ఎందుకంటే తండ్రికి తప్ప మరి తెలియని సమయం తండ్రికి తప్ప మరి ఎవరికి సమయం కాకపోతే మనం రాకడ సూచనలు అన్ని వింటున్నాం ఎప్పటి నుంచి వింటున్నాం అంట టూ థౌజండ్ సంవత్సరం వింటున్నాం కదా హతసాక్షులు అప్పటి నుంచి ఉన్నారు కదా సేవ విస్తారంగా జరుగుతోంది ఆటంకం కూడా జరుగుతోంది విశ్వాసాలు ఉంటున్నారు విశ్వాసాలు పడిపోతున్నారు కొత్త విశ్వాసాలు మారి పుట్టుకొస్తున్నారు కొంతమంది తీర్పుకు కొంతమంది మహిమకు వేరుపరచబడుతూనే ఉన్నారు ఆ రోజు నుంచి కూడా ఆ రోజు నుంచి కూడా కాబట్టి మనము ఏ గుంపులో ఉంటున్నాం ఏ గుంపులో మనము సేవలు కొనసాగుతున్నాము చూడండి నిర్ణయ కాలము ఇంకా రాలేదు కనుక అంత్యకాలము వరకు జనులను పరిశీలించుటకును పవిత్ర పరచుటకును బుద్ధిమంతులలో కొందరు కూలుదురు బుద్ధిమంతులలో కొందరు కూలుదురు ఇప్పుడు మనం చూస్తున్న ఈ హతసాక్షులందరూ అంతే వాక్య ప్ర వాక్య జ్ఞానము విశేషంగా ఉంది వాళ్లలో ప్రభా వీరు ఇంకొక పదిహేను సంవత్సరాలు సేవ చేస్తే బూది గంతం చేస్తారు కదా అని మనం అనుకుంటాం మానవ తలంపులు కానీ ఆయన తలంపులు వేరే అవి ఉన్నతమైన ఒక వ్యక్తిని సంపూర్ణంగా సేవలు వాడుకున్నాక ఆయన తీసేసుకుంటున్నాడు చూసింది కదా మనం మోసేని ఏం చూసినా ఎంత నలభై ఏళ్ళు అరణ్యంలో వారి విసుగుని వారి ఆ అంత చూసింది ఆయన ఆయన కోపం వచ్చేసింది కొన్నిసార్లు ఇంత నీతి లేనివారా వీరు ఇంత కూడా విశ్వాసం లేనివారా కృతజ్ఞత లేని వారా ఇంత అవిధేయులా అని మోసే కూడా ఎన్ని బాధపడ్డాడు చదండి దేవుడైతే నేను ఇక వీళ్ళని ఓర్చుకోను కాల్ చేస్తా అంటే మోసేని అట్టుబడుతున్నాడు అంత సేవ చేసిన మోసే ఆ నెబో పర్వతం పైకెక్కి ప్రామిన్స్డ్ ల్యాండ్ కదా పాలు తేనెలు ప్రవహించే దేశాన్ని చూసిండు అంతే ఆయన సేవ అక్కడతో ముగించి దేవుడే ఆయనని పూర్తి చేసిండు ఆయన చనిపోయాను ప్రభు ఆయనని అందుకంటే ఇంగ్లీష్ బైబుల్ ఉంటుంది అనమాట దేవుడే అతడిని పూర్తి చేసిండ తెలుగు బైబిల్లో అతడు పూర్తి చేయబడిన ఎవరు అయన పూర్షివాడు అంటే ఎవరు చేశారు అంటే దేవుడే కదండి అది ఆయనకు వచ్చినటువంటి జీతం అంటే గొప్ప సేవ చేస్తున్నంత మాత్రం ప్రతిఫలము ఆశించకుండా చేస్తున్నాడు ఆయన కాబట్టి దేవుడు ఆయనకి ఎంత ఘనత ఇవాలో అంత ఇస్తున్నాడు ఎందుకంటే రాబోదే వల్ల ఆయన మళ్లీ రాబోతున్నాడు కదా ఆ ఆల్రెడీ రూపాత్ర కొండపైన కనిపించింది కదా సో సేవకులకు ప్రతిఫలం ఉంటుంది వాటి గురించి మనం ఆశించకూడదు ఎందుకంటే మనకి ఏమి ఇవ్వాలన్నట్టు తెలుసు కాబట్టి కష్టాలు నష్టాలు ఉంటాయి కొన్నిసార్లు చనిపోవలసి వస్తది ఇది ఖచ్చితంగా మనము ఎరగాలంట నిర్ణయ కాలం వచ్చింది కాబట్టి అది జరుగుతుంది అంత వరకు ఇలాంటివి కొనసాగుతూనే ఉంటాయి సేవలో ముందుకు సాగడానికి ప్రయత్నం చేద్దాము ఎందుకంటే వీళ్ళు బుద్ధిమంతులు వీళ్ళు బుద్ధిమంతులు ఎవరు బుద్ధిమంతులు మనకు మత్ శుభార్తలు ఎవరు చెప్తారు ప్రసంగంలో అంటే బుద్ధిమంతుడు రాయి మీద తన ఇల్లును కట్టుకుంటుంది వైజ్ మ్యాన్ బిల్స్ హీజ్ హౌజ్ అప్న్ ద రాక్ వైజ్ మ్యాన్ ఎవరు వైజ్ మ్యాన్ బుద్ధిమంతుడు రాయి మీద తన ఇల్లు కట్టుకునేవాడు ఈ బుద్ధిమంతుడు ఇలాంటి వాళ్ళు కూలిపోతారంట మరి అంటే జ్ఞానం ఉంచుకున్నా కూడా జ్ఞాని అయి కూడా శ్రమల పాలైన వాళ్ళు హతసాక్షులైన వాళ్ళు ఎంతో ఉన్నారు జ్ఞానులయి కూడా ఇక మనం ఎంత అనుకోవాలా కాబట్టి ప్రభు మనకి ఎంత దర్శనమిచ్చిందో అంతవరకు సేవ చేయటానికి ప్రభు పిలుపుకు నమ్మకంగా ముందుకు సాగటానికి కష్టాలున్నా కూడా ప్రభు తోడు ప్రభు సహాయము ఉంది ఎందుకంట ఆయన ఆత్మను ఎదిగిన వారము ఆయన మనలను ఎదిగిన వాడు దేవుడి యొక్క చిన్న వాక్యం ప్రార్థన చేసుకుందాం పరిశుద్ధుడవు మహాగణుడూ సర్వశక్తి మంత్రుడైన ఏసయ అని యొక్క గొప్ప కారణం గురించి ప్రభ మేము ధ్యానిస్తున్నప్పుడు ఎంతో ఆశ్చర్యం ఎంతో ఆశ్చర్యం ప్రభ అతని మనుషులను నువ్వు ఎంత గొప్పగా ప్రేమించినావో వారి సేవలో నువ్వు ఎంతగా మహిమపరచబడుతున్నావో ప్రభ అతల్లి నీకు నామలకే సమస్త ఘనత మహిమలు కలుగునగా కాక మాకు మీ వాక్యం ద్వారా మాట్లాడిన విధానం కొరకై మమ్మల్ని బలపరుస్తున్న విధానం కొరకై నీకే మన సేవ ప్రయత్నములను సేవపరచని దీవించండి బిడ్డలందరూ ప్రయాస పడుతున్నారు ప్రభ ఎక్కడెక్కడో నా తల్లి ప్రభ విస్తారంగా వారు తిరుగుతుండగా ప్రతి ప్రాంతంలో వారిని మీరు ప్రవరెక్క చాట్న భద్రపరచుకొని ప్రతి ఆటకులను కొట్టివేసి నీకు గొప్ప ఖాదీంలో కొరకే సాధనం గా వాడుకోనని తద్వారా మీకే సమస్త ఘనత మహిమా ప్రభావం కలిగినట్లు ఈ కలిగిన నావాలు అడిగి ప్రార్థించి వేడుకుంటున్నాను తండ్రి థ్యాంక్ యూ బ్రదర్స్ అండ్ సిస్టర్స్ ప్రేజ్ లో ఆశీర్వాద ఏం కాదు బాబు బ్రదర్ ఎవరు ఎవరు బ్రదర్స్ మనోజ్ బ్రదర్ మీరున్నారా రెడీగా ఉంటారు మీరు ఆశీర్వాదండి మన ప్రభుత్వం వెళ్ళినప్పుడు సదాకాలం అందరికీ చోడు కాక అమ్మే థ్యాంక్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్